Mark, 5th chapter, 25th verse. Mm -hmm. I, I know, know again. Know you know. I know. Now, a certain woman had a flow, fled for 12 years and had suffered many things from many physicians. She had spent all that she had and was no better, but rather knew worse. Hallelujah. I'm going to talk to you all. I'm going to talk to you all. I'm going to talk to you all. ఆమె అనేక వయసు ఎన్నో తిప్పటి పడి తనకు కలిగిన వ్యయం చేసుకుని ఎంత మాత్రము ఇక్కడ మనం ఒక స్త్రీ గురించి చూస్తున్నాం ఒక స్త్రీ గురించి చూస్తున్నాం ఆమె ఒక ప్రాబ్లం ఉండే బాడీలో ఒక ప్రాబ్లం ఉండే ఆమె బాడీలో ఒక ప్రాబ్లం ఉండే అది వన్ డే టూ డే త్రీ డే వన్ మంత్ టూ మంత్ త్రీ కాదు వన్ ఇయర్ ది కాదు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆయన బాధపడుతుంది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పన్నెండో సంవత్సరం నుంచి ఆయనే ఆ ఒక రోగంతో బాధపడుతుంది ఇప్పుడు చూడండి మనకు జ్వరం వచ్చింది చెవునొప్పు చెవునొప్పి ఏదైనా అయింది డాక్టర్ దగ్గర వెళ్ళి మనము దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం తొందరగానే అది తగ్గిపోతుంది కానీ కొన్ని రోగాలు ఉంటుంది దానికి ఎన్ని మందులు తీసుకున్నా కానీ అది తగ్గదు దానికి ఏమంటారు క్రానిక్ డిసీజ్ అని అంటారు క్రానిక్ డిసీజ్ అంటే అంటే రోగిస్ట్రీ అన్నట్టు నేను అనుకుంటున్నా తెలుగులా ఇప్పుడు ఎప్పటికీ ఆ రోగము తన బాడీ అనేది పోదు అంటే చాలా ఏళ్ళ వరకు ఆ రోగం ఆ బాడీలో ఉండిపోతుంది అంటే దాన్ని క్రానిక్ డిసీజ్ అంటారు అర్థమవుతుంది రోగము రోగిస్ట్రీ అని అంటారు అయితే మీరు చూసుకుంటే ఇప్పుడు అది అంటే ఆ ప్రాబ్లము ఆమె బాడీలో ఎంత ఉందో మీకు అర్థం కావాలా ఇప్పుడు చూడండి మనము ఒక చెట్టు నాటకం ఒక చెట్ అది వన్ మంత్ కి మనం నాటేటప్పుడు దాన్ని మనం పీకేయచ్చు టూ మంత్స్ వచ్చినా మనం దాన్ని పీకేయచ్చు త్రీ మంత్స్ వచ్చినా గానీ పీకేయచ్చు అదే అది పన్నెండు సంవత్సరాల తర్వాత పెద్దగా అయిన తర్వాత దాన్ని మనం పీకొచ్చా పీకలేము కదా చాలా కష్టమవుతుంది అట్లనే ఆమె బాడీలో ఆ రోగము అట్లా పాతుకుపోయింది అంటే నాటుకుపోయింది ఆమె బాడీలా అయితే ఏమైందంటే ఆమె చాలా బాధపడుతుంది అయితే ఎంత బాధపడుతుందంటే చాలా బాధపడుతుందట ఏం రాస్తున్నా అంటే షీ సఫర్డ్ మెనీ థింగ్స్ ఐ మీ ఎన్నో బాధలు పడ్డదంట ఎవరితో మెనీ ఫిజీషియన్స్ ఎన్నో వైద్యులు ఎన్నో డాక్టర్స్ తో ఆమె ఎంతో బాధలు పడ్డదంట డాక్టర్స్ తోనే బాధలు పడ్డదంట అవి మీకు ఆల్రెడీ బాధ ఉంది అంటే ఆ డాక్టర్స్ ఆయన ఎంత ఇబ్బంది పెట్టినరో ఏమేమి చెప్పండ్రా మీకు ఎటువంటి మందులు ఇచ్చిండ్రో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇచ్చాండ్రా మీకు చూడాలి ఇప్పుడు మనం ఈ ఈ కాలంలో మనం అనుకుంటున్నాము డాక్టర్స్ ఎంత మోసం చేస్తున్నారని కానీ అప్పుడే ఉంది అప్పట్లోనే ఉంది మనం చూస్తే అప్పట్లోనే డాక్టర్స్ రోగుల్ని ఎంత గానం బాధ పెట్టింది అంటే టువెల్వ్ ఇయర్స్ నుంచి ఆమె మందు తింటుందంటే ఆమె బాడీ ఎట్లా ఉండొచ్చు నాకైతే హాలోపతి మందులు అసలు పడవద్దు అది చాలా భయం హాలోపతి మందులు అంటే నాకు అది కడుపులో తిప్పి ఒక రకంగా గాబరా ఎట్లనో చూపిస్తుంది ఈమె టువెల్వ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తుందంటే ఆమె బాడీ ఆల్రెడీ ఆమె ఇప్పుడు బ్లడ్ లైఫ్ అంటారు బ్లడ్ లైఫ్ అంటారు కదా రక్తం రక్తంలోనే జీవం ఉంది అంటారు కదా రక్తం మీరు తినద్దు అనే ఎందుకంటే దాంతో జీవం ఉంది అంటున్నారు మరి ఈమె బాడీలో ఉన్న రక్తమే పోతే ఆమె ఎట్లా ఉండొచ్చు కదా ఆమె చాలా వీక్ గా ఉంది ఆమె చాలా వీక్ గా ఉంది ఆ కాలంలో మనం చూస్తుంటే అందరూ అటువంటి వాళ్ళకి దూరం పెడతారు అందరు అటువంటి వాళ్ళని దూరం పెడతారు ఆమె కనీసం సంతోషంగా యువతో మాట్లాడలేదు ఆమె బాధని యువతో పంచుకోలేదు ఏమి చేయలేని పరిస్థితి ఆమెది అందరు ఏం చేస్తారంటే అమ్మాయి నొద్దు ఈమె ఒక రకమైన రోగిష్ఠీ ఈమె అన్టచ్చబుల్ ఈమె ముట్టుకోద్దు ఐ మీన్ దూరం దూరం దూరం దూరం పెట్టిండు అది చూడండి ఆమె ఇంట్లో నుంచి ఆమె బాడీ నుంచి ఆమె ఎనర్జీ పోతుంది ఒక రకంగా ఆమె ఇంట్లో నుంచి మనీ పోతుంది మనికి ఒక ఎనర్జే కదా ఇంటికి మనీకి ఒక ఎనర్జీ కదా ఎనర్జీ డబ్బుల్లోనే ఎనర్జీ పోతుంది బాడీ నుంచి ఒక ఎనర్జీ అనేది పోతుంది ఆమె దగ్గర నుంచి కానీ ఆమెకు స్వస్థత గొప్పలేదు ఆమెకు శాంతి లేదు ఆమెకు సమాధానం లేదు చాలా భయంకరంగా ఉంది ఆమె పాపంగా ఎన్నో రోజుల నుంచి నిద్రపోవగలిదేమో కదా అసలు ఆమెకు బాగలేదంటే నిదలు పడతాయి అక్కడ నిద్రలు పట్టవు అయితే అటువంటి పరిస్థితులు ఆమె ఇంత భయంకరంగా ఉండొచ్చు కదా భయంకరంగా ఉండేటప్పుడు ఆమె ఏం చేసిందంట వెన్ షీ హర్డ్ అబౌట్ జీసస్ ఏమైందంట ఆయన ప్రభు గురించి విన్నదంట అలలోయ ఆయన చేసింది ఇప్పుడు వరకు ఎన్నో డాక్టర్స్ గురించి విన్నది ఎన్నో మంత్రదాలు గురించి విన్నది అందరి గురించి విన్నది కానీ ఆయన మీకు వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా అవుతాయని ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆమె కోలిపోయింది ఆమెకు ఆ కాన్ఫిడెన్స్ అనేది కోలిపోయింది ఎందుకంటే కాన్ఫిడెన్స్ సంవత్సరం చూడండి ఇప్పుడు ఒక నెలల థర్టీ డేస్ ఉంటుంది ఒక నెలల ముప్పై రోజులు ఉంటుంది ఒక సంవత్సరంలో ఎన్ని రోజు ఎన్ని మంత్స్ ఉంటది ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ లో వన్ మంత్స్ ఉంటుంది వన్ ఫార్టీ డేస్ చేసుకుంటే ఎన్ని రోజులు చూసుకోండి మీరు ఒక్క రోజుకి మనం తట్టుకోలేము వారం వచ్చిందనుకోండి అసలే తట్టుకోలేము అటువంటిది ఆమె పన్నెండు సంవత్సరాలు ఎట్లా భరించి ఉంటుంది మనుషులు మాటలు పడాలా ఆమె బాడీని చూసుకోవాలా ఆమె డబ్బులు ఎట్లా పోగబెట్టుకోవాలా ఆమె అదొక టెన్షన్ అన్ని రకాల టెన్షన్ అక్కడ పడుతుంటే కానీ ఆమె టెన్షన్ ఎవరు చూసిండ్రు దేవుడు చూసి ఆమె దేవుడిని చూడలే దేవుడు ఆమె చూస్తున్నాడు ఇప్పుడు దేవుడు మన అందరినీ కదా ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎంటున్నాం నా గురించి వింటలేము ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి వింటలేము మనం ఎవరి గురించి వింటున్నాము ఎనాలా ఫస్ట్ నుంచి తీసుకుని వాక్యము లాస్ట్ ప్రకటన ప్రకటన మనం చూసుకుంటే చెవులున్న వాడు విను దాత అనే రాస్తుంది ఏముంది వినుగాక మనం ఏం చెయ్యాలా వినాలా వింటే మనకి ఏమొస్తుంది విశ్వాసం వస్తుంది ఏమైంది అంటే యశు ప్రానికి వెంటనే ఏం చేసిందంట విని ఏం చేసింది మీ తొందరగానే ఆయన ఎప్పుడు యశూ ప్రభు ఒంటరిగా లేడు యేసు ప్రభు ఎప్పుడు ఒంటరిగా లేడు గుంపులనే ఉన్నాడు ఆయనే ఆయన గుంపులే ఉన్నాడు యేసు ప్రభుని ఆమె చూడలేదండి యేసు ప్రభుని ఆమె చూడలేదు కుట్టి విన్నది కుట్టి విన్నది ఇప్పుడు మనం అదనం మీటింగ్ లో పెట్టుకుంటున్నాం మనకేదైనా సమస్య వస్తే మనం మీటింగ్ లో పెట్టుకుంటాం లేకపోతే సండే చర్చ్ వింటాం అన్ని వింటాం ఆయన ఎప్పుడు మీటింగ్ లో పెట్టుకోలే ఆమె అసలు ఇసుగు గురించి తెలియదు కానీ ఆయన మీకు ఒకానొక రోజు ఇసుగు గురించి సువార్థ అందిందా మీకు అయితే ఏమైంది ఆయన మీకు విన్ విన్నది అప్పుడు ఆయన విశ్వాసం అనేది ఆమె బాడీలో వచ్చేసింది అంటే ఆమె ఎంత బాధ ఉంటే ఆమె అంటే ఆయన మాటలు ఎంత మంచిగా వచ్చి ఉంటుంది ఆయన ఆమె దగ్గర అర్థమవుతుందా మీకు అంటే చెప్పేటోళ్ళు కూడా ఎట్లా చెప్పిందో ఆమె ఎట్లా వినిందో అది మెయిన్ ఇంపార్టెంట్ చెప్ప మనం ఎట్లా చెప్పాలంటే వాళ్ళు దేవునికి అట్రాక్ట్ కావాలా వాళ్ళెవరికి అట్రాక్ట్ కావాలా యేసు మనం చెప్పడంలో ఉంటది వినడంలో కూడా ఉంటది చెప్పడంలో కూడా ఉంటది మనం ఎట్లా చెప్పాలంటే మనం వాళ్ళని డైరెక్ట్ యేసు ప్రభుకి కనెక్ట్ చేయాలా ఎవరు చెప్పిందో మనకు తెలియదు కానీ ఆమె దగ్గర ఏసు ప్రభు గురించి మాత్రం వార్త వచ్చింది రాంగ్ ఆమె ఎవరు కనెక్ట్ అయిపోయింది యేసు ప్రభుత్వ కనెక్ట్ అయిపోయింది ఆమె ఆమె హార్ట్ లో ఆమె బాడీలో ఆమె కనెక్ట్ చేస్తుంది చేసుకుని వెంటనే ఉరికింది అంట ఎట్లా వెంటనే ఉరికింది మనకు చెప్పినా చేసినా ఏం పెట్టినా కానీ మనం ఏం చేస్తాం ఎన్ని మీటింగ్ లో పెట్టినా ఏం చేసినా గానీ ఎక్కడికి వెళ్ళండి మనకి ఎన్నో సమస్యలు పడిపోతుంది ఆ స్టేజ్ బయటికి దాటాలంటే తన ఈమెజ్ అయింది ఈమెజ్ ఏమైంది వెంటనే వెంట అంటే తన పరిస్థితిని ఆమె తట్టుకోలేక ఏం చేసింది ఆ వెంటనే నేను ఆయన తట్టుకుంటానని వెళ్ళి ఏసు డైరెక్ట్ పెట్టుకో పట్టుకోలేదే ఆమె యేసుప్రభుని తాకలేదు ఆమె ఉట్టి ఆమె చెంగుని తాకిందంట ఏసుభు ఒక చెంగును తాకిందంట చెంగుని తాకుంటేనే ఆమె అనుకుంటుంది మనసులో నేని చెంగుని తాపితే చాలు నాకు స్వస్థత కలి కలలు ఆమె విశ్వాసం ఎట్లా ఉంది చూడండి నేను ఆయన చెంగుని తాకితే చాలు ఆయమే ఏమనుకుంది అంటే యేసుబాబు ఎన్ని ఎన్ని సాక్ష్యాలు ఎన్ని కార్యాలు వినోదా ఆయమే అంటే ఆయన అంత ఫెయిత్ అంత విశ్వాసం ఆమెలో వచ్చేసింది కదా మనకు ఆ ఫెయిత్ రావాలా ఆ విశ్వాసం మనకి ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉంటది కదా ఆటోమేటిక్ మనం దేవునికి కనెక్ట్ అవుతాము ఆయన ఎట్లయితే మన గురించి అనుకుంటున్నాడు ఈమె ఎట్లా చెయ్యాలా ఐసు మన గురించి ఏమైతే అనుకుంటున్నా మనం అది చేస్తాము హలలుయ్యదా ఆ ఫేస్ మనలో ఉందనుకోండి తప్పకుండా మనం ఏసు మన గురించి ఏదైతే ఏమైతే చెయ్యాలనుకుంటున్నామో అది మనం తప్పకుండా చేస్తాము హలలుయ అయితే ఏమైందంటే ఈమెల్లి తాకింది ఈమెల్లి తాకంగానే తాకి ఆమె అనుకుంది తన మనసులో అనుకుని ఆమెకు వెంటనే స్వస్థత కలిగిందట వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది స్వచ్ఛత కలిగి ఏం చేస్తుంది స్వస్థ కలిగి ఏం చేస్తుంది వెళ్ళిపోతుంది స్వస్థత కలిగి తన ఏం చేస్తుంది వెళ్ళిపోతుంది కానీ అక్కడ ఎవరు గ్రహిస్తున్నారు యేసు ప్రభు అక్కడ గ్రహిస్తున్నాడు నా నుంచి పవర్ రిలీజ్ అయింది నా నుంచి పవర్ రిలీజ్ అయింది చూడండి యేసు ప్రభుని అందరు ముట్టుకుంటూనే ఉన్నారు యేసుప్రభుని అందరూ అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి నా చుట్టూ మొత్తం మంది ఉన్నారు కానీ ఇంతమంది టచ్ లో ఆయన బట్టి టచ్ ప్రభు గుర్తుపట్టిండు ఆ టచ్ ఆ టచ్ ఇస్ ఇంపార్టెంట్ మనం యేసు ప్రభుని ఎట్లా మీరు పుట్టుకుంటున్నారు ఆ ఎప్పుడు మనం ఏం ప్రై చేస్తాం యేసు ప్రభావ నన్ను మనం ఏం ప్రై చేస్తాం యేసుప్రభావ నువ్వు నన్ను స్వస్తపరచు కానీ ఏమేం చేసింది యేస్రాభావ నే నేను నాకు స్వస్థత కలుగుతుంది హలోయ ఆయన చేసింది ఏసు ప్రభావే ఉండలే యేసు ప్రభావం గుర్తలే అని స్వస్థపరచలే ఆయమే అనుకుంటామే మనుషులు అంటే మనం యేసు ప్రభు నుంచి ఎట్లా అనుకుంటాము ఆయన మీద నీ ఫేత్ ఎట్లైనా ఉండదు కానీ ఆ ఫేత్ ఎట్లా ఉండాలా యేసు గురించే ఉండాలా యేసు మీదనే ఉండాలా ఆ ఫేత్ ఎట్లా ఉన్నదని ఆ ఫేత్ మనల్ని బాగు చేస్తుంది అంటున్నాడు నీ విశ్వాసమే నేను బాగు కదా నీ విశ్వాసమే నిన్ను బాగు కదా మనం మన సమస్యలేనా కాని దేవుని గురించి సిద్ధపడుతున్నాయనే కాని మన విశ్వాసమే మనల్ని లాస్ట్ వరకు బాగు చేస్తుంది ఇప్పుడు కాదు అప్పుడు కాదు సమస్య గురించి కాదండి పర్టికులర్ సమస్య గురించి నేను మాట్లాడతలేను నీకు ఈ ప్రాబ్లం అప్పుల ఉందా అది ఉందా ఇది నీ ఆత్మ సంబంధించింది కూడా ఇది నీ ఆత్మకో సంబంధించింది నీ ఆత్మలను యచు ప్రభు దగ్గరికి పోవాలనుకుంటున్నావేమో కానీ పోలేకపోతున్నావేమో ప్రార్థన చెయ్యాలనుకుంటున్నావేమో చెయ్యలేకపోతున్నావేమో బైబుల్ చదవాలనుకుంటున్నావేమో చదవలేకపోతున్నావేమో సేవ చెయ్యాలనుకుంటున్నాయేమో చెయ్యలేకపోతున్నాము ఇదంతా ఏంటి ఒక రకమైన బ్లడ్ ఫ్లో కదా ఇదంతా ఒక రక్తస్రావ స్త్రీకి ఆ ప్రాబ్లం ఉంది మనకు ఈ ప్రాబ్లం ఉంది ఇది ఒక ప్రాబ్లమే కదా కానీ మనం ఏం చేయాలా యేసుని టచ్ చేస్తూ ఉండాలా యేసు మనం ఏం చేస్తూ ఉండాలా యేసు ప్రభుని మనం తాకుతూ ఉండాలా ఆయనకు ఆయన యేసు ప్రభు మన గురించి అరే నా పవర్ రిలీజ్ అయిపోతూనే ఉంది ఈ పిల్లలను తాకుతున్నా పవర్ పోతని యేసు ప్రభు మన గురించి సాక్షాత్ చెప్పాలా హలోయ యేసు ప్రభు చెప్పిందా లేదా అయితే ఏమైంది ఆమె తాకింది యేసు రియలైజ్ అయింది కానీ శిష్యులకి రియలైజ్ అవుతుందా చూడండి ఇక్కడప్పుడు ఒక మంచి మాట ఉంది శిష్యులు యేసు ఉన్నారు యేసప్రభు చేసే కార్యాలంతా చూస్తున్నారు ఇంత మంది ఉన్నారు ఇంతమంది అందరు నిన్ను తాకుతున్నారు ఎవరో నేను తాకినావని ఎట్లా చెప్తావు వాళ్ళకి అర్థమవుతుందా వాళ్ళు ఇప్పుడు కూడా మనుషుల్లాగానే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా మనుషుల్లాగానే ఉన్నారు అంటే వాళ్ళు అంత ప్రేయర్ఫుల్ గా లేరు వాళ్ళు అంత ప్రేర్ఫుల్ గా లేరు ఒకవేళ ప్రేర్ఫుల్ గా ఉంటే ఇప్పుడు చూడండి ఏసు ప్రభు ఇప్పుడు మీటింగ్ చేసుకున్నాడు ఇప్పుడు నేను ఖాళీగా ఉంటాను ఇప్పుడు లేడు మన బైబిల్ లో చూస్తే ఈ మీటింగ్ అయిపోయిందాది అయిపోయిందా వెళ్ళి గుట్ట మీదో మౌంటైన్ లో వెళ్ళి దివారాతులు ప్రార్థన చేస్తూనే ఉంటాడట ఎందుకంటే ఆయన నుంచి పవర్ రిలీజ్ అవుతుంది ఆ పవర్ ఆయన మళ్ళీ పొందుకుంటున్నాడు హిచు ప్రవేజ్ చేస్తుండో మళ్ళీ ఆ పవర్ ని పొందుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు వాక్యం చెప్పుకున్నాము మీటింగ్ చేసేస్తున్నాం అయిపోయింది నా పని అయిపోయింది అని అనుకుంటే మనకేమైతుంది మనం చేసిందంట మిటర్ వస్తుంది మనం ఏం చేయాలా ఆ పవర్ ని మనం పొందుకుంటూనే ఆ ఫీల్ పోయిన పొవని మనం మళ్ళీ రీగేన్ చేసుకోవాలా ఆ పోయిన పొవని మనం ఏం చేయాలా రీగన్ పుట్టిగా మళ్ళీ ఖాళీగా ఉండడానికి దేవుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు నేను పని చేసినా మళ్ళీ ప్రార్థన కూడా చేస్తున్నా యేసు ప్రభు దేవుడని ప్రార్థన చేయకుండా ఉన్నాడా లేడు ఆయన మనకు మాదిరిగా ఆయన ఏం చేసిండు అక్కడ ప్రార్థన చేసిండు అయితే ఏమైంది ఆమె వెళ్ళిపోతుంది అయితే యేసు ప్రభు అంటుండో నన్ను ఎవరో తాకిండు నన్ను ఎవరో తాకిండు దేవుడు ఎన్నిసార్లు మీతో మాట్లాడాడు నన్ను ఎవరో మీది ప్రభుని ముట్టింద్రా మీరు ఎప్పుడైనా యేసు ప్రభుని టచ్ చేసింద్రా యేసు మిమ్మల్ని టచ్ చేసిండీ టచ్ చేయలేదా చేసిందా చేయలేదా యేసు ప్రభు ఎప్పుడు మనల్ని టచ్ కానీ మనం టచ్ అయ్యము మీరు టచ్ చేసిందా యేసు ప్రభుని టచ్ చేసింద్రా అయితే ఈరోజు టచ్ చేసింది మనం ఎందుకు టచ్ చేయొద్దు మనం ఎందుకు టచ్ చేయాలి యేసు ప్రభుని మన యేసు ప్రభుత్వ టచ్ చేస్తూనే ఉండాలి అంటే మనం ఎప్పుడు బంధుగా ఉండాలా సపరేట్ గా ఉండద్దు మనము అక్కడ ఇంకా యేసు అయిపోయిండు ఏమైంది ఆ స్త్రీ ఇంకా యేసు ప్రభు ఒకటైపోయిండు విశ్వాసంలా ఏమైంది అంటే యేసు ప్రభు గురించి ఒకే రకంగా ఆలోచించి యేస ప్రభు ఒకే రకంగా యేసు ప్రభు ఎట్లా అయితే ఆలోచిస్తుంది మనం అట్లా ఏం కావాలా ఎదగాల మనము అట్లా రెడీ కావాలా అట్లా మనం రెడీ కావాలా అయితే ఏమైంది ఎసురు అట్లా చెప్పంగానే ఆ వాళ్ళేమో తిట్టుకుంటున్నారు శిష్యులేమో అట్లా చెప్తున్నారు కానీ ఎవరికి అర్థమవుతుంది అక్కడ ఆయన చెప్పిన మాట ఆ రక్త స్ట్రాంగ్ కదా ఫ్రీకే భయపడుతుంది అమ్మో ఈయన ఈయన నన్ను గుర్తు అని ఏం చేస్తుందే భయంతో వస్తుంది భయంతో వచ్చి ఆమె ఏమనుకుంది మెల్లగా నేను టచ్ చేసి నేను మనిషిగా అయిపోయి వెళ్ళిపోతాను అనుకుంది ఏమనుకుందే కానీ మనం అనుకుంటాం ఒకటి జరిగేది ఒకటి మనము అనుకుంటాం ఒకటి జరిగేది ఒకటి మనం మన ద్వారా అనుకుంటాం కానీ ఏసుబ్రహ్మ ఏం జరిగించాలో అదే జరిగిస్తాడు కదా యేసుబ్రహ్మ ఏదైతే మన గురించి అనుకుంటాడో అదైతే తనే మనిషిదే చేస్తాడు చెడు ఎప్పుడు చెయ్యడం అక్కడ ఏమైందంటే ఆమె ఎగుద గురించి విన్నది ఆమెలో ఫేత్ వచ్చింది అంతా బాగుంది అయితే ఆమె అక్కడ ఒకటి ఇది చేసుకుంటుంది మిస్ చేసుకుంటుంది అది మిస్ కావద్దని అక్కడ దేవుడు ఒకటి ఏం చేస్తున్నా అంటే నన్ను టచ్ చేసిండు ఎవరు అదే వచ్చేస్తుంది ఈమె వచ్చే భయంతో వచ్చి ఏం చెప్తుంది అవును ఈ సయా నాకు ఫలానా ఇట్లా ఉండే ఇది ఉండే అది ఉండని అక్కడైనా సాక్ష్యం పంచుకుంటుంది అలా ఏం చేస్తుంది అక్కడ సాక్ష్యం పంచుకుంటుంది కదా మనం ఏం చెయ్యాలా సాక్ష్యం పంచుకోవాలి ఇప్పుడు ఆయన ఒక ఏరియాలో ఉంటే ఆ ఏరియా వాళ్ళ గురించి ఆ ఏరియా వాళ్ళకి ఈమె గురించి తెలుసు ఆ ఏరియా వాళ్ళకి ఈమె గురించి తెలుసు ఈమెకి ప్రాబ్లం ఉంది కానీ ఏసు ప్రభుత్వం వచ్చిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తో వచ్చి ఉంటారు యేసు ప్రభుత్వం ఇప్పుడు అక్కడ వాళ్ళు చాలా డిఫరెంట్ ప్లేసెస్ తో వాళ్ళందరితో సాక్ష్యం తెలవాలా కదా వాళ్ళందరితో సాక్ష్యం తెలవాలా కదా I think I <laughs> Neen, baag... <laughs> am a swastata I am a Aesiprabhu I am a Vishwaasa Patchini I am a Saksham Chupkova I am Deva Daka I am Aap Hallelujah What do you say I am Neochi I am Sakshani Panch Kondi I am Aap Aap Aap Hallelujah Aesiprabhu I am Aap Aap Aap Aap Daughter Aap 34 Aap And he said to her Daughter Your faith Has made You Well Hallelujah Aap <laughs> Deva Aap కుమార్తే కుమార్తె అంటారు కదా కుమార్తె చెప్పండి చెప్పండి అమ్మే హూడండి యేసు ప్రభు ఏమంటుండు సమాధానం సమాధానం లేకుండా అండి శాంతే లేదు ఆమె లైఫ్ లో టూవెల్ ఇయర్స్ అంటే ఆమె ఎంత పెద్దదో మనకు తెలియదు అంటే టివెల్స్ టివెల్స్ ప్లేస్ లో ఆమెకు ఇంకొంచెం ఎడిషన్ చేద్దాం అన్ని సంవత్సరాల నుంచి ఆమెకు శాంతి లేదు పీస్ లేదు స్వస్థత లేదు దేవుడు ఏమంటున్నాడు నీ విశ్వాసము నేను బాగుంచేసింది ఏమంటుడు యేసు ప్రభు తన మహిమ తీసుకుంటలే అక్కడ యేసు ప్రభు తగ్గించుకుంటుండు అక్కడ కూడా ఏం చేస్తుండో తగ్గించుకుంటు నుంచి రిలీజ్ అయింది ఎందుకు యేసూ ప్రభు తగ్గించుకోవాలా ఎందుకు తగ్గించుకోవాలండి యేసు ప్రభు నుంచి పవర్ అయితే రిలీజ్ అయింది కదా కానీ అక్కడ ఏమంటుండో నేను కాదు నువ్వు విశ్వాసం పెట్టినావు కాబట్టి నీ విశ్వాసం ఇందులో బాగు చేసింది అనలు అప్పటికెప్పుడు మనం తగ్గించుకోవాలండి నేను ఇట్లా చేసినాను అందు గురించి ఇట్లా అయిందని మనం ఎప్పుడు బాగుంది దేవుడు అంటే నా మహిమ నాకే రావాల అది దేనికి కూడా పోవడానికి వీళ్ళు దేవునికి అది ఇష్టం లేదండి దేవునికి యేసుప్రభే ఇష్టం ఇష్టపడకపోతే మనం ఎంతటి వాళ్ళం కదా మనం ఎంతటి వాళ్ళు మన ఆ మహిమ మనం తీసుకోవడానికి అది యేసు మహిమ యేసు చెంద కదా అయితే ఏమైంది చూడండి ఆ కాలంలో ఆమెకి ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చి ఉండొచ్చు ఈమె ఈమెర్ ఈమె పాపాత్మురాలు పాపాత్మురాలు ఈమె పాపాత్మురాలు ఈమె రోగిమె ఇట్లా ఈమె అట్లా ఏమేమి ఏమేమి సర్టిఫికేట్స్ ఇచ్చిండవు ఈ డాక్టర్స్ ఇంకేమీ సర్టిఫికేట్స్ ఇచ్చి ఉండొచ్చు డాక్టర్స్ భయంకరమైన సర్టిఫికేట్స్ ఇచ్చి ఉండొచ్చు నువ్వు బావు కావు నీకు భయంకరమైన రోగం ఉంది నీకు ఇది ఉంది అది ఉందని ఆమె ఎంతగానో భయపడిచ్చిండ్రు అంటే ఇంకా నువ్వు నీ లైఫ్ లో నువ్వు మర్చిపో నువ్వు బాధ అవుతావని అది మర్చిపో అని ఎన్ని సర్టిఫికేట్స్ ఇచ్చిండ్రేమో కానీ ఏజ్ ప్రో సర్టిఫికేట్ ఇస్తుండు డాక్టర్ అక్కడ ఏం చేస్తుండు ఆమె నుంచి అన్ని రిలేషన్స్ పోయిందండి ఆమె దగ్గర నుంచి ఉన్న రిలేషన్స్ అంతా ఆమె పోగొట్టుంది తను ఏ సుబ్రహ్మణ్య రిలేషన్ చేస్తుడు డాటర్ కుమార్తె ఈ రోజు దేవుడు మన అందరికి ఒక రిలేషన్ ఇస్తు కుమార్తె అని దేవుడు మన దగ్గర తీస్తుండు ఏమంటుడు ఇప్పుడు మీరు ఏ కొలిగితో వచ్చిండ్రో ఏ సమస్యతో వచ్చిండ్రో ఏ బాధతో వచ్చిండ్రో అంటే దేవుళ్ళు ఎట్లా ఎదగాలని వచ్చిండ్రో అదంతా దేవుడు అంటున్నాడు నీ విశ్వాసం నీళ్ళు బాగు చేస్తుంది నీ బాధలన్నింటినీ తీసేస్తున్నా కో సమాధానంగా అంటున్నా అదే ఈ రోజు దేవుడు మనకు మాట్లాడుతున్నాడు దేవుడు మనకు సమాధానం ఇస్తున్నాడు కదా చాలా మందికి శాంతి ఉన్నదండి ఈ కాలంలో అయితే అసలు ఎవరికి శాంతి లేదండి ఈ కాలంలో అందరికి శాంతి లేదు ఒకరి మీద ఒకరికి ఈ ఒకరి మీద ఒకరి కోపము కదా ద్వేషం ఈయన ఎట్లా నేను ఈనకన్నా ఇట్లా చేస్తాను అట్లా అక్కడ ఇస్తున్నాడు వాలు పైకి రావాలని అంత తప్పుడు దారులు తీస్తున్నారు కాని మంచి దారిలో ఎవ్వరు కోతలు ఎక్కుతాని యేసు ప్రభు మనకు మంచి దారి చూపేస్తుండ్రు అయితే మనం ఏం చేయాలా ఆ మంచి దారి పడుతునే వెళ్ళాలా అక్కడ ఏమైంది మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు గురించే చెప్పాలా మనం ఎక్కడెళ్ళినా గానీ యేసు ప్రభు గురించే చెప్పాలా ఆయన గురించి చెప్తేనే నువ్వు బాగుపడతావు వేరే వాళ్ళు బాగుపడతారు కదా నువ్వు ఎప్పటి వరకు ఆయన చూడండి దేవుడు అంటున్నాడు నేను వచ్చే వరకు అందరికీ యేసు ప్రభు గురించి తెలిసి ఉండాలంట అందరికీ ఈశ్వరు ప్రభు గురించి తెలుసు మరి మనం చెప్తేనే కదా యేసూప్రభు గురించి తెలుస్తుంది మనం చెప్తేనే యేసు ప్రభు గురించి అందరికీ తెలుస్తుంది అప్పుడు దేవుడు అందరికి అడుగుతాడు నా గురించి అయితే మీరు విన్నారు కదా దేవుడికి అంటే ఫాల్ట్ ఉండదు మనం కూడా ఫాల్ట్ లో ఉండము అంటే దేవుని దృష్టికి మనం కరెక్ట్ గా ఉండాలా మంచిగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలా ఆయన చేసింది మన పట్ల అది మనం చెప్పాలా ఇంకా మనం వింటూనే ఉండాలా మనము వినాలా విని అమ్ముకోటాలా ఇప్పుడు విన్నది వినేసి మంచిగా ఎల్లగా వెళ్ళిపోతుంది అట్లా ఉండాలా అట్లా ఉండద్దు వినాలా బాబు కావాలా చెప్పాలా ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలా వేరే అట్లా నడిపించాలా అయితే చూడండి అట్లా దేవుడు చేస్తేనే దేవుడు మనతో ఉంటాడు ఇప్పుడు లేదని కాదు దేవుడు మనతో ఉన్నాడు కానీ ఫలానా ఒక రోజు దేవుడు మనతో మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అని అప్పుడు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది దేవు ఇప్పుడైతే దేవుడు మాతో ఉన్నాడు కానీ నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేవా అప్పుడు తెలుస్తుంది నువ్వు దేవుడితో ఉన్నావా లేవా అని పరీక్షించుకోండి అండ్ టెస్ట్ చేసుకోండి నువ్వు దేవునితో ఉన్నావా నువ్వు దేవుని టచ్ చేస్తున్నావా దేవుడు నీతో టచ్ చేస్తున్నాడా దేవుడు మీతో మాట్లాడుతుండబు మీతో మాట్లాడుతుండూ ప్రభు మీతో మాట్లాడుతుండ వాక్యంతో చూడండి దేవుడు మీద ముఖాముఖి మాట్లాడకపోయినా కానీ ఇదంతా మాటలే ఇదంతా మాటలే రాకపోయినా కానీ ఇప్పుడు చూడండి మనం ఇటు మెల్లగా చదువుకుంటూ ఉంటాం చదువుకుంటూ ఉంటాం చదువుతూనే ఉంటాం కానీ మైండ్ అంతా ఎక్కడో పోతుంటది మనం చదువుతుంటాం ఒక్కొక్కసారి చదివేస్తాం చాప్టర్ అయిపోతుంది అరే చాప్టర్ అయిపోయిందా నెక్స్ట్ చాప్టర్ చదువుకుందామని చదువుతాం కానీ ఇది మైండ్కే కాదు ప్రారం చేసుకుంటాం ప్రారంభం చేస్తాను కానీ మీరు ఏం చేయాలా దాన్ని మీరు గట్టిగా చదవండి యేసు ప్రభు వాక్యాన్ని మీరు గట్టిగా చదవండి అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కడా పోదు మీ కాన్సన్ట్రేషన్ మీ దగ్గరనే ఉంటది మీరేం చదువుతున్నారనే మీకు అర్థం కానీ మీరు ప్రార్థన చేయాలా ఏసుగబా నేను నాకు అర్థమైతే నువ్వు నాకు అర్థం చెప్పి అంటే దేవుడు మనకు ఇప్పుడు మీరు చదువుతున్నారు అనుకోండి ఆ వాక్యం అనేది మీ ఇంట్లో పోతుంది వాక్యం అనేది ఇంట్లో ఇదైతుంది నువ్వు చదువుతుంటే మెరవాళ్ళకి ఆ వాక్యం వాళ్ళనే వాళ్ళనే వింటాడు మీ గారు ఆ దగ్గర పోతుంది అట్లా మనం ఏం చెయ్యాలా ఈ స్త్రీ ఎట్లయితే కష్టపడ్డదో మనం ఏం చెయ్యాలా కష్టపడాలా కదా దేవుడు అనే సర్టిఫికేట్ ఇచ్చిండు మనం కూడా ఆ సర్టిఫికేట్ దేవుని దగ్గరికి దేవుని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలా హలో రే ఒక చిన్న సాక్షిండు మా ఆయనకి ఏంటంటే ఇంతకు ముందు జాబ్ ఉండే తర్వాత కొంచెం ప్రాబ్లం వచ్చిందని ఇంకొక జాబ్ లో జంప్ చేసిండ్రు అది జంప్ చేస్తే ఏమైందంటే ఆ జాబ్ లో కొంచెం ప్రాబ్లం ఆ జాబ్ లో ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నాము హైదరాబాద్లో ఈయనకేమో మొత్తం ఊర్లలా తిప్పిస్తున్నారు వరంగల్ నా నల్గొండ నకరేకలు అంతా ఊరు పొద్దున ఫోర్ కి వెళ్తే నైన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఇంటికి రావడానికి లేకపోతే ఒక్కొక్కసారి అంటే అక్కడనే ఉండిపోతాడు ఇక్కడ ఏమైతుందంటే ఈయనకి ప్రాబ్లం అవుతుంది మాకు ప్రాబ్లం అవుతుంది పిల్లలకి ప్రాబ్లం అవుతుంది కొంచెం టెన్షన్ టెన్షన్ అంటే మంచిగా లేదు అంటే మేము ఏం చేసినాం ప్రార్థన చేసినాం ఎస్ అయ్యా ఇది మంచిగా అనిపిస్తలే యేసూప్రవ యబాబా నువ్వు మాకు దారి తెలువు నువ్వు మాకు దారి ఇప్పుడే జంప్ చేసినామో నువ్వు ఒక జాబ్ ని ఈయనకి దయచేయని ట్రై చేసినాము దేవుడు ఏం చేసాడు జాబ్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఇంకొక దగ్గర నుంచి కాల్ వచ్చింది నేను ఇది తీసుకుంటామని ఆఫర్ లెటర్ వచ్చేసింది ఇవ్వండి ఇప్పుడు ఏమైందంటే ఆ కొత్త జాబ్ లో మళ్ళీ జాయిన్ అయిపోయింది మాకున్న ప్రాబ్లం ఉండే దేవుడు ఆ ప్రాబ్లం ఈ దేవుడు విశేషండు దేవుడు ఒక నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం శాంతి లేకుండా ఒక రకమైన టెన్షన్గా ఉండే బాధ అనిపిస్తుండే ఈయన ఆరోగ్యం బాగా ఈయన ఆరోగ్యం మంచిగా లేదు అటు ఏం పని చేయాలనిపిస్తలేదు అయితే ఆ మంచితనాన్ని ఆ టెన్షన్ని ఆ సమాధానాన్ని దేవునికి అప్పగించినాము ప్రాణం చేస్తే దేవుడు ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చిండు అంటే శాంతినిచ్చిండు ఈమెకి ఎట్ అయితే శాంతినిచ్చిండు దేవుడు మా అందరికి శాంతినిచ్చిండు అటు మా అత్తమ్మప్పుడు టెన్షన్ ఉంటుండే అరే అయినా ఉండలేడు కదా బయట ఎంతని తింటాం చూడండి ఆరోగ్యం బా అటువంటి దాంట్లో దేవుడు మాకు ఆ విషయంలో సహాయపడ్డాడు ఇంకొక ఇంకొకటి ఏంటంటే మా బాబు మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము చిన్నత వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా బాబుకు ఒక అలవాటు ఉంది చెడు అలవాటు కుక్కల్ని చూడగానే దాన్ని కొడతాడు కుక్కలు ఇచ్చు ఎక్కడ కనిపిస్తే దాన్ని కొడతాడు మేము ఎన్నోసార్లు చెప్తాం కుక్కల్ని మనం ఎప్పుడు టీస్ చేయదు కుక్కల్ని మనం ఎప్పుడు కొట్టదు చేయదు దమ్ముగా వెళ్ళిపోవాలి అయితే ఏమైంది వాడు ఏం చేసి తెలియదు చేసాడో మాకు తెలియదు ఈయన ఇంకా బాబు అయితే వాడు ఏం చేసాడో తెలియదు బాబు మీద ఇట్లా ఎగబడడానికి వచ్చిందంట తను ఈయన ఏం చేసాడు బాబుని ఇట్లా పక్కన చెప్పి ఈయననే ఈయన ఈయనని పడుతుందంట ట్రాక్ మొత్తం ఇట్లా చిప్పేసిందట కానీ కాట్లు పడలేదు కాట్లు పడలేదు ఉట్టి పాంచింది ఒకవేళ వాండి ఖర్చు ఉంటే ఎట్లా ఉంటుంది భయంకరంగా ఉంటుండే అంటే మేము ప్రార్థన చేసుకుంటాం యేసుబ్రవ మమ్మల్ని అన్నిటి నుంచి తప్పించు కదా మనం ప్రార్థన చేసుకోవాలా అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించుకు అక్కడ దేవుడు వాడికి ఆ పళ్ళు పడిపోయి ఉంటే వాడు ముందే పక్కలేడు దేన్ని చాలా బట్ట ఉన్నాడు మా భావన అటువంటి దాన్ని దేవుడు ఆయనకి ఆ అపాయం నుంచి కూడా దేవుడు తప్పించాడు దేవుడు సాక్ష్యాన్ని వాక్యాన్ని జీవించుకున్నాడు